అందరం కూడాను ఈ యొక్క శ్రీ పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గుంటకల్లో మనం అందరం ఉన్నాం ఇక్కడ వచ్చిన మాస్టర్లందరికీ పిరమిడ్ ధ్యానులందరికీ నా యొక్క నమస్కారములు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ గుంటకల్ గుంటకల్లోని మిత్రులారా ధ్యానమిత్రులారా గుంటకల్లోని భగవంతుల్లారా గుంటకల్లోని యోగుల్లారా ఈ యొక్క గుంటకల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ప్రారంభం జరిగింది మొట్టమొదటిసారిగా నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో ఇక్కడ ప్రారంభం జరిగింది మరి శ్రీ విజయ్ కుమార్ శ్రీ టి మురళీధర్ వీరి యొక్క అత్యద్భుతమైన కృషే ఈ యొక్క నాంది అప్పటి నుంచి కూడాను ప్రతి వారం ఎన్నో వారాలు గుంటకాలుకి ప్రత్యేకంగా రావడం జరిగింది ప్రతి మంగళవారం కూడాను మనం ఇక్కడ ఎన్నో క్లాసులు జరుపుకున్నాం గుంటకడ పిరమిడ్ స్పిరిచువల్స్ చూసిన మాస్టర్లు అందరి ఒక అపూర్వమైన ఈ యొక్క కృషి వల్ల ఈ రోజు ఇక్కడ మనం శ్రీ పవన్ పుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనం ఇంత చక్కగా ధ్యానం చేస్తున్నాం మొన్న శివరాత్రి నాడు రెండు శివరాత్రి నాడు ఈ యొక్క ధ్యాన కేంద్రానికి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం ఎంతో ఘనముగా చేసుకున్నాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి తలమానికమైనది ఈ గుంటకల్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మొట్టమొదటి నుంచి కూడాను ఇక్కడి నుంచే మరి తులసిదళం నేను రాయడం ప్రారంభించాను ఇక్కడి నుంచే మరి మన పాంప్లెట్స్ అన్ని కూడాను చక్కగా ప్రారంభమయ్యాయి ఇక్కడి నుంచే మన మ్యాగజైన్స్ స్టార్ట్ కావడం పిరమిడ్ ధ్యానం అనే ఒక చక్కటి మనం మ్యాగజైన్ మనం ఇక్కడి నుంచి ప్రారంభం చేశాం గుంటకాలు నుంచి చిన్న చిన్న పిరమిడ్లు మనం కట్టడం ప్రారంభించాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అందడం ప్రతి ఒక్క పిరమిడ్ క్యాప్స్ పెట్టుకుని ధ్యానం చేస్తున్నారు అది గుంటకాలు నుంచే ప్రారంభమైంది కదా గుంటకాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మాస్టర్లందరికీ భారతదేశంలోని మాస్టర్లందరికీ కూడా ఎంతో ఆదర్శమూర్తులుగా ఉన్నారు ఈ యొక్క ధ్యాన కేంద్రం పవనపుత్ర ఆపేట ధ్యాన కేంద్రం శ్వాస మీద ధ్యాస యుతంగా ఉన్న ఈ ధ్యానం శ్వాస మీద ధ్యాస అంటే పవనపుత్రుడు కావడమే కదా వాయుపుత్రుడు కావడమే కదా కనుక ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అన్న దాని పేరులోనే ఇమిడి ఉన్న ఈ యొక్క పవనపుత్ర పవనపుత్ర అనే పేరులోనే ఇమిడి ఉన్నాయి శ్వాస మీద ధ్యాస ఆ యొక్క అత్యద్భుతమైన నామధేయముతో ఈ పిరమిడ్ విరాజులతో ఇక్కడ ఎంత శక్తి ఉందో అది చూసేవాళ్ళకి తెలుస్తుంది రుచి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎవరు సంగీతం బాగుంటుంది ఎవరు ఎంత సంగీతం సాధన చేస్తారో వారి సంగీతం అంత బాగుంటుంది గొంతుంటే సంగీతం వస్తుందా కనుక ఎంత గొప్ప మాస్టర్లు ఈ పిరమిడ్ కట్టారో ఆ వాళ్ళ గొప్ప మాస్టర్ యొక్క ఆ యొక్క శక్తి అంతా పిరమిడ్ లో ఉంటుంది మరి గుంటకాల పిరమిడ్ స్పిరిచువల్ సోసిటీ మాస్టర్లు ఎంత గొప్ప వారు ఎంతో కష్టపడి కట్టిన ఈ యొక్క పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందో ఎంత శక్తి విశ్వశక్తి నిబడీకృతమై ఉన్నదో ధ్యానము ముఖ్యంగా పిరమిడ్ ధ్యానము అంటే పిరమిడ్ రోగల ధ్యానము మానవుడి జీవితాన్ని సుగంధ పరిమళములతో పరిపూర్ణము చేస్తుంది ధ్యానము ఆత్మకి అత్యున్నత స్థాయిని కల్పిస్తుంది ధ్యానము అన్నది ప్రపంచములో మనం జీవించడానికి మనకి ఆధారభూతమైనది ఈ శరీరంలో హాయిగా ఉండాలంటే దానికి ధ్యానమే కావాలి ప్రాపంచకానికి దూరంగా ఉండేది ఆధ్యాత్మికత కాదు ప్రాపంచికతని నిల నిలబెట్టేది ఆధ్యాత్మికత ప్రాపంచికత కూలిపోతుంది ఆధ్యాత్మికత ఎక్కడ లేదు ప్రాపంచికతకి వృద్ధాప్యం వస్తుంది ప్రాపంచికతకి వ్యాధి వస్తుంది ప్రాపంచికతకు మరి మరణం వస్తుంది ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ఎక్కడైతే ఆధ్యాత్మికత లేదో ప్రాపంచికత ఎప్పుడు యవనంగా బాలగా ఉంటుంది ఎప్పుడు పుష్టిగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఒక పదం చెప్పుకుందాం దృష్టి నేలేపే దృష్టి నిలిపేనేని అంటే దృష్టి అంటే మనస్సు మనసును మనం కట్టడి చేస్తే ముట్టడి చేస్తే దాన్ని అశలము చేస్తే దృష్టి నేలేపే నేనే దృష్టి నేలేపే అంటే ధ్యానము చేస్తే ఆ దేవుడే దగ్గరికి వస్తాడు దగ్గరికి రావణాసుడు ధ్యానం చేస్తే మరి శంకరుడు దిగిరాలేదా కనుక రా నువ్వు మంచివాడువా చెడ్డవాడువా అనవసరం నువ్వు రావణాసుడైనా సరే ప్రహ్లాదుడైనా సరే హాస్టల్ మాస్టర్స్ అంతా దిగి రావాల్సిందే కనుక నీ మంచివాడే చేయాలి చెడుతనం పోతే గాని తదని చెప్పేసి క్లియర్గా శ్రీ వాల్మీకి చెప్పారు నువ్వు మంచివాడివికా చెడ్డవాడివికా దేవుడు దిగి వస్తాడు ధ్యానము చేయి రావణాసుడు దిగి రాలే హిరణ్య దిగి రాలేదా దృష్టి నీళ్ళే పేదేవుడు దిగివచ్చు దృష్టి నీళ్ళు పడేని నష్టపడును నష్టపడును నష్టపడును ఎవరైతే ధ్యానం చేయడో దృష్టి నిలబడో ఏమవుతుంది వాడికి రోగం వస్తుంది వృద్ధాప్యం వస్తుంది ప్రాపంచికత బలహీనం అవుతుంది దెబ్బతింటుంది చివరికి మరి మరణం వస్తుంది దృష్టి దేవుడు దిగివా దేవుడు దిగి వస్తే ఏమంటాడు భక్త ఏమి నీ కోరిక ఉన్నప్పుడు నువ్వు ఏది కోరుకో అది సిద్ధిస్తుంది నేను నీళ్లలో చావకూడదు మరి భూమి మీద చావకూడదు మనిషితో చావకూడదు అక్కడ చావకూడదు ఇక్కడ ఏమంటే తీసుకో అంటే నీ ఏ సంకల్పం అయితే అది నీకు సిద్ధిస్తుంది అది ధ్యానం యొక్క బలం సంకల్ప సిద్ధి ఏం కావాలి నీకు మొగ్గు కావాలా పెళ్లం కావాలా పిల్లలు కావాలా ఏం కావాలి ఏంటి కావాలంటే ధర్మరంలో యాదారం శ్రీనివాన్ ఆయన తొమ్మిది సంవత్సరాల నుంచి పిల్లలు లేనివాడు ధ్యానం చేసి తొమ్మిది సంవత్సరాల తర్వాత పిల్లల్ని కానంలో ఏది రాదు ధ్యానము సర్వరోగ నివారణి ధ్యానము సర్వభోగారణి ధ్యానము సర్వ జ్ఞాన ప్రసాదిని ధ్యానము సర్వశక్తి ప్రదాయని ధ్యానము సర్వ సంశయాల నివారణి ధ్యానము సర్వమత ఏకిని అన్యమతాలను ఏకం చేస్తుంది ముస్లింలు హిందువులు క్రిస్టియన్లు కొట్టుకుంటున్నారు కదా వాళ్ళందరినీ ఏకం చేసేది ఓన్లీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఓన్లీ ధ్యానము మెడిటేషన్ మై డియర్ ఫ్రెండ్స్ దృష్టి వచ్చు దృష్టి నిలు పడేని నష్టపడును దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్టమౌను దృష్టి ఎందు సర్వ సృష్టి పుష్టమౌను మెడిటేషన్ లో ధ్యానంలో మొత్తం సర్వ సృష్టి చరాచర సృష్టి అంతా కూడాను పుష్పమౌను బలవంతమవుతుంది పుష్టము చేకూరు దృష్టి నీలపేడు దిగివచ్చు దృష్టి నీలు పణే నిష్ట పడును దృష్టి సర్వస్ పుష్పను కాళీ కాంబ హంసీ గంబ వీరబ్రహ్మణ్య స్వామి ఎంత చక్కడు చెప్పారు ధ్యానం గురించి ఆరు కమలమూలకు నావలి బయాట బ్రహ్మరాధ్ర మనడి బాట కలదు కలదు కలదు ఆరు కమల మూల కో నా వని బయట బ్రహ్మరంద్ర మడి బాట గలదు బాట వెంట నడవ పరమ పదిగ హంస ఆరు చక్రములకు ఆవలి బయట బ్రహ్మరంధ్రం అనే బా ఈ బ్రహ్మరంధ్రం అనేది ఇది దశమద్వారం నవద్వారే కొ దేహి ఈ దేహములో తొమ్మిది ద్వారములు ఉన్నాయి దశమద్వారం కూడా ఉన్నది బ్రహ్మరంధ్రం కూడా ఉన్నది భూమిని దీవని అనుసంధానము చేసే మానవుడిని మానవుడిగా చేసే బ్రహ్మరంధ్రం ఉన్నది అది విపరగా అపారమైన విశ్వశక్తి ప్రవహించగా మానవుడు మాధవుడవుతాడు కదా రెండు వేల నాలుగు కల్లా ధ్యానాంధ్రప్రదేశ్ వచ్చేది ఎరవలే రెండు వేల మూడు కల్లా ధ్యాన రాయలసీమ వచ్చేది ఇరవలే రెండు కల్లా ధ్యానభారతం వచ్చేది ఇరవలే రెండు వేల కల్లా ధ్యాన జగత్తు మొత్తం ప్రపంచం అంతా ధ్యానమయం అయ్యే తరవలే నోటిలోంచి మాట ఎప్పుడు ఇదే రావాలి ై డియర్ మాస్టర్స్ ఈరోజు ఒక విషయం నేర్చుకోండి ఏమిటంటే నోటిలోను మాట నుదుటి మీద వ్రాత ఏది మన నోటిలో చేస్తుందో అదే మన నుదుటి మీద వ్రాతగా ఉంటుంది ఎవరో బ్రహ్మదేవుడు ఎప్పుడు ఏ నుదుటి మీద వ్రాయలేదు మనం ఏది మాట్లాడతామో నకారాత్మకంగా మాట్లాడితే ఆ విధంగా జరుగుతుంది సకారాత్మకంగా మాట్లాడితే ఆ విధంగా జరుగుతుంది మిత్రులారా ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విశేషం ఏమిటంటే ధ్యాన సాధన వల్ల మనకి వాక్ శుద్ధి లభిస్తుంది వాక్ శుద్ధి వల్ల వాక్సిద్ధి లభిస్తుంది ఏ మా నోట్లోంచి ఏ మాట వస్తే అది అయ్యే తీరవలే ఒక మాట ఒక బాణము అన్నాడు కదా రాముడి గురించి కనుక ఒక మాట ఒక బాణం అంటే వాక్కు సిద్ధి రావాలంటే వాక్కు శుద్ధి జరగాలి వాక్ శుద్ధి జరగాలంటే ధ్యానమే ఎంత ధ్యానం చేస్తామో అంత వాక్కుశుద్ధి ఎంత వాక్కు శుద్ధి అవుతుందో అంత వాక్కు సిద్ధి అవుతుంది నోటిలోని మాట నుదుటి మీద వ్రాత ఈరోజు గుంటకల్లో మన మాస్టర్ల అందరము ప్రతిరోజు ధ్యానం చేవలే పిరమిడ్ దగ్గర ఉంటే దగ్గర పోయి పిరమిడ్ దగ్గర లోపోయి చేయవలే ఈ యొక్క గుంటకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి చీఫ్ పెట్రాన్ గా ఉన్న శ్రీ రాజగోపాల్ గారు వారు ఎంతో కృషి చేశారు మనమందరము ఈ గుంటకల్లో ఈరోజు ఆయనకు చెప్పకూడదాం గుంటకలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆధారభూతమైన విజయ్ కుమార్ గారికి మనందరి తరఫున వందంగా కలుపుదాం ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఎన్నో ధ్యాన కేంద్రాలతో విరాజిల్తోంది కర్నూలు బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రము అనంతపుర అగస్త్యా పిరమిడి ధ్యాన కేంద్రం ఉరవకొండ లోపశాంగ రాంప పిరమడి ధ్యాన కేంద్రం వేయంపల్లి కడప జిల్లా శ్రీవేదవ్యాస పిరమడి ధ్యాన కేంద్రము మరి గుంటకల్ లేటెస్ట్ గా మనకి ఇప్పుడు శ్రీ పవనపుత్ర పిరమిడి కేంద్రం వచ్చింది ఇదే విధంగా ఆంధ్ర కూడాను ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద పిరమిడ్లు వచ్చుగాక ప్రతి పట్టణంలో అందరూ ధ్యానులు అవుగాక अंदरू, अंदर योगगा पिमिड ध्यान प्रपंचा स्वागतम। कर्नूल बुद्ध पिमेड ध्यान केन्द्रा की स्वागतम। मिथुराजु इक पिमड ध्यान केन्द्र सदर्शन मन मोटमोट पिराचु सोसईटी वारी लगो वारी मूल चिम దాని గురించి మనం తెలుసుకుందాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఇండియా పంతొమ్మిది వందల తొంభైలో ఈ యొక్క కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రారంభం చేయబడింది పంతొమ్మిది వందల ధ్యాన కేంద్రం కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ప్రారంభం చేయబడిన తర్వాత ఈ రెండు పేల మూడు సంవత్సరం నాటికి ఎన్ని వందల స్పిరిచువల్ సొసైటీస్ ఎన్ని వందల ధ్యాన కేంద్రాలు మరి ఎన్ని పిరమిడ్లు వచ్చాయో మనకి లెక్కే లేదు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఈ యొక్క ఎంబ్లెం ని ఈరోజు మనం తెలుసుకుందాం పైన పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ అని మనం ప్రతి ఊర్లోనూ పిరమిడ్ ధ్యాన కేంద్రాస్ స్థాపించడం కోసమే అది మెయిన్ సిద్ధాంతము ముఖ్యమైన ప్రాథమికమైన సిద్ధాంతం అక్కడ ఒక ట్రయాంగుల్ ఉంది ఒక త్రిభుజాకారం ఉంది ఈ పిరమిడ్ ని ఒకవైపు చూస్తే మనకి త్రిభుజాకారమే కనబడుతుంది కనుక ఈ పిరమిడ్ యొక్క సూచికే ఈ త్రిభుజాకారం అంతేకాకుండా త్రిభుజాకారం అనేది ఒక ఆత్మ యొక్క సంకేతం ఈ ఆత్మకి మూడు దాని యొక్క క్షేత్రాలనండి దాని యొక్క వాస్తవికతలు అనండి ఈ ఆత్మ యొక్క నిర్మాణం అనండి దీనికి ఈ ఆత్మ పదార్థానికి ఒక మూడు స్థితులు ఉంటాయి మొట్టమొదటిదేమో శక్తి ఎనర్జీ ఆత్మ అంటే అదొక శక్తి పుంజం కనుక ఇటువైపు ఆ ఎనర్జీ శక్తి అని ఇక్కడ వ్రాయబడి ఉంది ఆత్మ అంటే ఒక శక్తి పుంజం అండ్ ఎనర్జీ బాల్ అని ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి నేనొక ఆత్మ అంటే నేనొక శక్తి పుంజము ఒక ఫుట్బాల్ ఉంటుంది చూడండి ఎలాగో ఒక శక్తి బాల్ అనమాట అది ఆత్మ కనుక అది చెప్పడం కోసం ఒకటి ఎనర్జీ శక్తి ఇంకో పక్కనే ఉందంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం ఆత్మ ఏంటంటే ఒక శక్తి పుంజమే కాకుండా ఒక జ్ఞానపుంజము నేనెవరిని నేనొక జ్ఞానపుంజాన్ని నేనెవరిని నేనొక శక్తి పుంజాన్ని నేను శరీరమా కానే కాదు కదా శరీరంలో ఉన్నాను ఈ చొక్కా వేసుకున్నాను నేను చొక్కానా కాదు కదా నేను యొక్క చొక్కా వేసుకున్నాను అలాగా ఈ శరీరం ధరించాను నేను ఈ శరీరం కాదు నేనొక శక్తి పుంజము నేనొక జ్ఞాన పుంజము తర్వాత మూడవది ఏంటంటే చైతన్యము కాన్షియస్నెస్ నేనొక ఎరుక పుంజాన్ని కాన్షియస్నెస్ అంటే ఎరుక నాకు ఆ చెట్టు కనబడుతోంది ఆ చెట్టుని గ్రహిస్తున్నాను ఆ చెట్టుని గ్రహించే ఎరుకను నేను కనుక ఈ నేనొక ఎరుక పుంజాన్ని ఆ చెట్టు రూపల రూపల ఎలా ఉన్నాయో ఎన్ని కణాలు ఉన్నాయో ఆ కణముల్లో లోపల ఎలా ఉంటుందో జైలమెంటో ఫ్లో ఏమేంటో అవన్నీ నాకు తెలుసు దాన్ని జ్ఞానం అంటాం జ్ఞానపుంజం నాలో బాగా శక్తి ఉంది నిశక్తి పుంజం కనుక ఈ ఆత్మ పదార్థం అనేది మూడు రకాల పుంజాలుగా మనం చెప్పుకోవచ్చు శక్తి పుంజము జ్ఞాన పుంజము మరి ఎరుక పుంజము చైతన్యపుజము కనుకనే ఈ యొక్క మూడు త్రిభుజాకారం యొక్క మూడు భుజములు మనం తెలుసుకున్నాం రూపల ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడు చూడండి అంటే ఈ పిరమిడ్ రూపల మనము ధ్యానం చేయాలి పిరమిడ్ అనేది ధ్యానానికి నియమించబడింది ఎలా చేయాలి ధ్యానము చూసారా చేతులు రెండు కట్టేసుకున్నారు చేతులు అప్పుడు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి కాళ్ళు రెండు కట్టేసుకోవాలి చేతులు రెండు కట్టేసుకోవాలి కింద ఒక పుస్తకం ఉంది ఇష్టం ధ్యానం చేయకూడదు శాస్త్రము తెలుసుకుని ధ్యానం చేయాలి కనుక ఫస్ట్ శాస్త్రం తెలుసుకోవాలి ధ్యానం అంటే ఏమిటి ఎలా చెయ్యాలి ఎందుకు చేయాలి చేస్తే లాభాలు చేయకపోతే నష్టాలేమిటి అని ఈ ధ్యాన శాస్త్రం ఉందే ఆ ధ్యాన శాస్త్రమే ఆ ధ్యానం కన్నా ముందు ఉన్న పుస్తకము ముందు పుస్తకం చదవాలి తర్వాత ధ్యానం చేయాలి ముందు ధ్యానం అంటే ఏమిటో తెలుసుకోవాలి తర్వాతే ధ్యానం చేయాలి ఇష్టం వచ్చినట్లు తెలియకుండా మనం ధ్యానం చేస్తుంటే లాభం లేదు ఏమి తింటున్నావో తెలుసుకుని తినాలి ఇష్టం తింటే ఎందుకు జీవిస్తున్నావో తెలుసుకుని జీవించాలి ఎందుకు జీవించాలో తెలియకుండా జీవిస్తే కనుక ఏమిటో ధ్యానం తెలియకుండా ఏదో ధ్యానం చేస్తున్నా అనుకుంటున్నారు అందరూ ధ్యాన శాస్త్రము తెలుసుకొనవలే తదుపరి ధ్యానము చేయవలే ఆ పుస్తకం తర్వాత ఆ ఇంకొక చిన్న స్ట్రాంగిల్ ఉంది అది ఆత్మ యొక్క స్వస్థానానికి సంకేతం ఒక ఆత్మ ఇంకొక పూర్ణాత్మ నుంచి వస్తుంది అది పూర్ణాత్మకి సంకేతం ధ్యానంలో మనం పూర్ణాత్మతో అనుసంధానమవుతాం ఇంకా కిందకు వస్తే ఉందంటే బీ ఎలాపో దీపోవ గౌతమ బుద్ధుడి యొక్క ఆఖరి పలుకులు ఆనందుడితో అన్న పలుకులు ఆనందముగా అన్న పలుకులు బి బీ ఎలా నీ జ్యోతివి నీవే కా నీ దిక్కువి నీవే కా స్పిరిచువల్ సొసైటీస్ లో పిరమిడ్ ధ్యాన కేంద్రాల్లో ఇక్కడ ఎవరు గురువు లేరు ధ్యాన గురించి చెప్పేవాళ్ళు అందరు ఉన్నారు కాని గురువు అని ఎక్కడా లేడు అవసరం లేదు అని గౌతమ బుద్ధుడు రెండు వేల ఐదు సంవత్సరాల కింద చెప్పిన యొక్క ఆ గౌతమ బుద్ధుడు యొక్క పూర్ణ పునరవతారమే ఈ బుద్ధాపిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ కర్నూల్ కనుక అపో దీపోవ be alight unto yourself yavad nivare uddharinchukovali udharedaatmanaatmanam aatmanam avasaadayet aatmam yahaatmano bandu aatmaivaripraatmana yavarnevare uddharinchukonavale aa tarvata ikkada anaapana sati swaasa sandhaanam anaapana sati meditesh swaasa meda dhyasam chavaley ee mantra mu japaraadu మనసులో ఏ రూపం పెట్టుకోరాదు నోట్లో ఏ మంత్రం ఉండవు రాదు నోరు మూసేసుకునేవలే ఇక్కడ ఖాళీ ఉంచవలే ఇక్కడ శూన్యం ఉండవలే మధ్యలో ఉన్నా ఇది ఇది ఒక పిరమిడ్ ఈ పిరమిడ్ లో శ్వాస ఉంది శ్వాస అనుసంధానం గంటలు గంటలు కూర్చోవాలి అన్నీ వస్తాయి మిత్రులారా ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఈ యొక్క స్పిరిచువల్ సొసైటీకి पीरमिड स्परीचुअल सोसईटी यो, इंडिया विप्लवा स्वागत मित्रु ध्यान मित्रुंदूमंडल में ध्यान की बुद्धा పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు ఈ యొక్క బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూలు కర్నూలు స్పిరిచువల్ సొసైటీ ద్వారా స్థాపించబడింది పంతొమ్మిది వందల తొంభై ఆ సంవత్సరంలో ఈ పిరమిడి యొక్క నిర్మాణం జరిగింది శ్రీ బీవీ రెడ్డి గారు ప్రముఖ పారిశ్రామిక వ్యవస్థ కర్నూలు వారి యొక్క సౌజన్యము ద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో ఈ యొక్క బుద్దా పిరమిడి నిర్మాణము జరిగింది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఆవిర్భావం జరిగింది ధ్యాన విద్య నేర్చుకుని ధ్యాన విద్యలో సంతృప్తులై జీవితాన్ని పరివర్తనం చేసుకుని నిర్వాణ పదవులో ఉన్న కొంతమంది ధ్యానయోగులు సంఘటిత్వం చెంది అందరూ కలిసి స్థాపించిన ఈ యొక్క సొసైటీ పేరు కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది తొంభై నిర్మాణం జరిగిన తర్వాత ఈ రెండు పేల మూడు సంవత్సరాల కల్లా గదులతో ఎన్నో చెట్లతో ఈ యొక్క లాన్స్తో ఈ యొక్క పదమూడు సంవత్సరాలలో ఈ యొక్క పన్నెండు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ది చెందింది బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ యొక్క ప్రాంగణంలో ఎన్ని వేల మంది లక్షల మంది ధ్యానులయ్యారో లెక్కే లేదు ఈ యొక్క బుద్ధా పిరమిడ్ ఎంత శక్తివంతమైన పిరమిడో ఇక్కడ శ్రీ రాఘవేంద్ర స్వామి వారి హాస్టల్ క్రిస్టల్ పెట్టబడింది దాన్ని ప్రకాశ బాబు అని మనం పిరమిడ్ మాస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ధ్యానంలో అక్కడి నుంచి ఆయన దగ్గర నుంచి ఆ క్రిస్టల్స్ తీసుకుని చూసి ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ పిరమిడ్ నిర్మాణంలో రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్న ఒక స్పటికం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ పైన గౌతమ బుద్ధుడు ఎనిమిది క్రిస్టల్స్ ఈ పిరమిడ్ లో పెట్టడం జరిగింది ఎన్నో వేల మంది ఇక్కడ ధ్యానం చేయడం ద్వారా వారి అందరి శక్తి కూడా ఇక్కడ నిక్షిప్తం చేయబడి ఇది ఒక పేర్ బ్యాంక్ ఆఫ్ ఎనర్జీ ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఎనర్జీ లా మన బుద్ద పిరమిడ్ తయారైంది పిరమిడ్ లో తెలుసు మీకు నాలుగు భుజాలు కలిగి ఉంటుంది యాంగిల్ ఆ యాంగిల్ యాబై డిగ్రీలు సరిగ్గా భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా ఉత్తర దక్షిణ ధృవాలకు అనుగుణంగా మరి అది ఇక్కడ దాని యొక్క వ్యవస్థ చేయబడింది ఈజిప్ట్ లో గ్రేట్ పిరమిడ్ యొక్క ఆ యొక్క నమూనాకి సరి అయిన నకలుగా పిరమిడ్లన్నీ ఉంటాయి భారతదేశంలోనే మొట్టమొదటి నూటికి నూరు రూపాయలు అసలైన శిశలైన పిరమిడ్ ధ్యాన కేంద్రము ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇది రాకముందు ఓషో రజనీ శాస్త్రమంలో పూణేలో మహారాష్ట్రలో పిరమిడ్లు నిర్మాణం చేయడం జరిగిన అక్కడ ధ్యానము అసలైన సిశలైన ధ్యానము జరగలేదు ఎందుకంటే ఓషో రూట ఎనిమిది పద్ధతుల్లో ఏ ఒకానొక పద్ధతి అనాపానసతి గాని మిగతా ఈ యొక్క నూట ఎనిమిది పద్ధతుల్లో ఆ ఓషో ఆశ్రమంలో అసలైన సిసలైన ధ్యాన పద్ధతి అనాపానసతి గల్లంతైంది కనుక అక్కడ పిరమిడ్ అయితే జరిగింది కానీ నిజమైన అసలైన సిసలైన పిరమిడ్ ధ్యానము చేయడం జరగలేదు నిజమైన అసలైన పిరమిడ్ ధ్యానము భారతదేశంలో యావత్ ప్రపంచంలో భూ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క బుద్దా పిరమిడ్ ధ్యాన కేంద్రం కర్నూల్లోనే మొదలైంది తర్వాత ఇక్కడి నుంచి రాయలసీమ అంతా విస్తరించి కోస్తాంధ్ర విస్తరించి తెలంగాణ విస్తరించి కర్ణాటక విస్తరించి తామిళనాడు విస్తరించి మహారాష్ట మధ్యప్రదేశ్ రాజస్థాను పంజాబు ఢిల్లీ కల్కట్టా అండమాన్ కేరళ ఎన్నో చోట్ల ఇప్పటికే విస్తరించింది ఇంకా ముందు జరగబోయేది ఒక ప్రచండ విప్లవమే కదా ఇరవై సంవత్సరాల కిందట ఒక్కడిని నేనున్న ఈ యొక్క అనే ఈ ధ్యాన కేంద్రంతో ఇప్పుడు లక్షల మంది మాస్టర్స్ గ్రాండ్ మాస్టర్స్ బ్రహ్మర్షులు రాజసులు తయారయ్యారు ఈ భూమండలానికి కాకుండా కొన్ని లక్షల భూమండలాలకి సరిపడ్డ మాస్టర్లు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా తయారు చేయబడ్డారు ఈ యొక్క బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం గౌతమ బుద్ధుడి ముద్దు బిడ్డ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మైత్రేయ బుద్ధుడి పూర్ణ స్వరూపం గౌతమ బుద్ధుడు రెండు సంవత్సరాల కిందట చెప్పాడు నేను మళ్లీ వస్తాను మైత్రేయ బుద్ధుడులా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఈ యొక్క విప్లవము ఇదే మైత్రేయబుద్ధ మనమందరము మైత్రేయ బుద్ధులం నేను ఆది మైత్రేయ బుద్ధు అంతే భూమండలం అంతా కూడా బుద్ధులతో విరాజిల్లుతుందిక నేనొక్కడిని మొట్టమొదటి మైత్రేయ బుద్ధుడుగా వచ్చిన తర్వాత ఇప్పుడు లక్షల మంది మైత్రేయ బుద్ధుడుగా తయారయ్యారు ఫ్రెండ్లీ మైత్రేయ అంటే ఫ్రెండ్లీ అంటే నిర్వాణంలో ఉన్నవారు దుఃఖరాహిత్యంలో ఉన్నవారు దుఃఖరాహిత్యంలో ఉన్నవారు మరి స్నేహపూర్తులైన వారు మైత్రేయ బుద్ధ మన మధ్య స్నేహమే ఇక్కడ గురుత్వము అక్కడ శిష్యత్వం లేదు స్నేహత్వం స్నేహితులం ప్రేమికులము కాదు స్నేహితులం పరస్పరము ప్రేమ స్నేహం స్నేహమేంత ఉదాత్తమైనదో ధ్యానం స్నేహం ధ్యానం యొక్క స్నేహం ధ్యానం యొక్క చరమస్థితే స్నేహం సకల ప్రాణికోటితో స్నేహం మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా స్నేహం యొక్క మహత్యం ఏమని చెప్పవాలి బుద్ధత్వం అంటే దుఃఖరాహిత్యం మైత్రేయ బుద్ధ బుద్ధ అంటే దుఃఖరాహిత్యం ఒక ఆవిడ తను నాలుగేళ్ల కొడుకు చనిపోతే బోరు నేడుస్తూ నా కొడుకును ఎవరు రక్షిస్తారంటే ఆ బుద్ధుడి దగ్గర తీసుకెళ్తే ఏ ఇంట్లో చావు లేదో అకంచి కొన్ని ఆవాలు ఆవగింజలు తీసుకురామన్నాడు ఆవిడ తీసుకురాలేకపోయింది తన కొడుకు గురించి మర్చిపోయింది ధ్యానం నేర్చుకుంది తానొక బుద్ధా అయింది చావు సహజం జాతస్వో మృత్యు తర్వాత సంగతే తెలీదు ధ్రువం జన్మ మృతస్యచ పోయినవాడు మళ్లీ తిరిగి వస్తాడు పోయినవాడు నాశనమైన వాడు కాదు లో ప్రవేశించి శరీరంలోంచి బయటికి పోయినవాడు మళ్లీ శరీరంలో ప్రవేశిస్తాడు పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం రాకపోకలు ఉన్నాయి కాని పుట్టుక వినాశాలు లేవు గదా వెరీ సింపుల్ అది తెలుసుకోవడమే బుద్ధత్వం నేను శరీరం కాదు ఆత్మ పదార్థం అని తెలుసుకోవడమే బుద్ధత్వం మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకోవడమే బుద్ధత్వం మనమంతా స్నేహితులమో అని భుజం మీద భుజం వెయ్యడమే చెయ్యి వేయడమే అదే బుద్ధత్వం దేనికి కంట తడి పెట్టుకోకుండా ఉండడమే బుద్ధత్వం ఎప్పుడూ చిరునవ్వుతో చెరుమంద హాసముతో విరాజిల్లు ఉండడమే బుద్ధత్వం చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడమే కుక్క పిల్లలతో పంది పిల్లలతో అందరి పిల్లలతో సకల జంతుకోటితో ఆడుకోవడమే బుద్ధత్వం సంఘములో ఉంటూ సంఘాన్ని అభివృద్ధిపరచడమే బుద్ధత్వం సంసారములో ఉంటూ సంసారంలో రమ్యముగా కడురమ్యముగా సంసారము చేయడమే బుద్ధత్వం శరీరాన్ని మనస్సును బుద్ధిని సదా సదా సదా బలోపేతము చేసుకుంటూ లోక కళ్యాణార్థమై ఆ బలోపేతమైన శరీరము మనస్సు బుద్ధిలను అంకితం చేస్తూ జీవించడమే బుద్ధత్వం ఈరోజు ఈ యొక్క బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అందరికీ స్వామి